శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాలయ నమామి భగవత్పాదశంకర లోకశంకర ఓం వాణ మే మనచి ప్రతిష్టిత మనో మే మాచి ప్రతిష్టం ఆవిరావ ఏ వేదస్ మనీ స్థుతం మే మా ప్రాసీరి అనేనాధీన అహోరాత్రా సంధామి ఘతమన్వదిష్యామి వతుర్భేను తదక్త ఋషిణి గర్భేను సన్ అవస్థావ్యక్తిత్రన్మ ప్రబంధారూప సంసార సముద్రే నిపతి సర్వోకల్ లోకమంతాన్ని కాదు మనుష్యులందరూ అని అర్థం ప్రతి మనిషి లోక శబ్దానికి మనిషి అని అర్థం ఉంది ప్రతి మనిషి కూడా సంసార సముద్రే నిపతిత సంసారం అనే సముద్రంలో పడి ఉన్నాడు ఎందుకని ఏవం సంసరం ఈ విధముగా సంసరంటే నిరంతరముగా మారిపోతు అని అర్థం సో ఎందుకని ఎలా ఆ సంసారం యొక్క దాని వివరణవే అవస్థాభివ్యక్తిత్రయైన జన్మమరణ ప్రబంధారూఢ ప్రబంధ అంటే పరంపర సైకిల్ దాని మీద ఎక్కి కూర్చున్నట్టు ఆ రూఢ అంటే దాన్ని ఎక్కి కూర్చున్నాడు అని ఆ సైకిల్ని ఆ చక్రం ఎక్కి కూర్చున్నాడు అని అలాగా పుట్టుగా చావు పుట్టుగా చావు పుట్టుగా చావు అనే ఆ పరంపరను అధిష్ఠించి ఉన్నాడు తర్వాత ఆ ప్రతి జన్మలోనూ కూడా అవస్థాభివ్యక్తి అయిన మూడు అవస్థల అభివ్యక్తమైతూ ఉంటాయి ఒకటి తండ్రి గర్భంలో ఉండడము రెండు తల్లి గర్భంలో ఉండడము మూడు ఇక్కడ మరణించి ఇంకో చోట పుట్టడమే వీడు కానీ వీడి తండ్రి కానీ వాటెవర్ మనం చూసాం కదా ఈ విధముగా మూడు అవస్థలవి త్రయ అవసాహ మూడవస్థలు లేదా మూడవస్థలంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి కూడా చెప్పవచ్చు ఈ మూడు అవస్థలు ఒకదాని తర్వాత ఒకటల్లా అభివ్యక్తమవుతూ ఉంటాయి ప్రకటమవుతూ ఉంటాడు తర్వాత జన్మ యొక్క ప్రవాహంలో పరంపరలో వీడు ఎత్తి ఉంటాడు అధిష్ఠించి ఉంటాడు ఈ రకంగా మా ప్రతి మానవుడు కూడా సంసార సముద్రంలో పడి ఉన్నాడు ఓకే కథంచిత్ యా సుచుక్తం ఆత్మానం విజానాతి క్యాంచిత్ అవస్థాయా ఏదో అవస్థ ఏ అవస్థ అయినా సరే అంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కానీ గృహస్థుగా ఉన్నప్పుడు కానీ సన్యాసిగా ఉన్నప్పుడు వారప్రస్థుడిగా ఉన్నప్పుడు రోగం వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు సుఖంగా ఉన్నప్పుడు దుఃఖంగా ఉన్నప్పుడు ఏ అవస్థ సరే ఏ సరే ఏదో టైంలో గుడ్ న్యూస్ పెంటాడు దిస్ గుడ్ న్యూస్ ఏటి గుడ్ న్యూస్ వీడికి తన స్వరూపాన్ని తెలుసుకుని వీడు కృపార్థుడు కావచ్చును అనే గుడ్ న్యూస్ వెళ్తాడు అది వినడానికి అవస్థ ఏదైనా పర్వాలేదు మడి కట్టుకునే వినాలనేమీ లేదు రోగం తగ్గడానికి ఉపాయం ఉన్నది అనే మాట వినాలని వాడు మడి స్నానం చేసిన తర్వాతనే వినాలి స్నానానికి ముందు కూడా వినొచ్చు కాబట్టి సంసార సముద్రండి పత్రిక ఓకే ఏమం ఇక్కడ నేను ఏవం సంసరణ కదా వాక్యం ఈ ప్రకారముగా సంసార సంసరిస్తున్నవాడు ఈ ప్రకారముగా అంటే గడిచిన అధ్యాయంలో చెప్పిన ప్రకారం సంసరిస్తున్నవాడు ఓకే కథంచిత నుండి కథంచిత్ విజానాతి ఏదో రకంగా తెలుసుకుంటాడు ఏదో రకంగా అంటే అభిప్రాయం ఏంటంటే అనేక జన్మల అభ్యాసము చేత మనస్సు పరిపక్వమై ఆ పుణ్యం వాడికి ఏదో ఒక అవస్థలు ఎస్యా ఏదో ఒక అవస్థ ఏదో అవస్థ అంటే అర్థం నేను చెప్పాను అంతకంటే ఏమైనా గొప్ప అర్థమైనా వీళ్ళు చెప్తారా అని నేను చూస్తున్నానమాట ఏ అవస్థ అయినా పర్వాలేదు ఇసుకిసి అవస్థాని రాసేయ అంతకంటే ఈయన లేదు నేను చెప్పాను అవస్థలు అనేక రకాలు ఉంటాయని ఏదో ఒక అవస్థ ఏండు ఈయన విని శృతి చెప్పబడిన తన స్వరూపమును తెలుసుకున్నాడు శుచ్యుత్తం ఆత్మానం విజానాతి శృతి ఆత్మ అంటే తన స్వరూపము శృతి చెప్పిన విధముగా అంటే పద్మవశి అహం బ్రహ్మాస్మి అని శృతి చెప్పిన విధముగా తన స్వరూపాన్ని వీడు తెలుసుకుంటాడు అంటే నేను కర్తను భోక్తను కాదు నేను పూర్ణుడను అని తెలుసుకుంటాడు అది తెలుసుకోవాలి అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మని యొక్క ముద్దున్న ముద్ద నేనేం తెలుసుకుంటాడని కాదు నేను కర్త భోక్త కానీ పూర్ణ ఆత్మచైతన్య స్వరూపుడను అని తెలుసుకున్నాడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో యథా తదైవ ముక్త సర్వ సంసార బంధన కృతకృత్యోభవతి అంటే ఇంకా తెలుసుకోవడం ఇవాళ మోక్షం ఎల్లుండి కాదు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడే మోక్షం వచ్చేస్తుంది అది యథార్థమైన కృతకృత్యత ఇంతకుముందు తండ్రి కర్మలను చేయడం కృతకృత్యుడు అని ఒక రకంగా అనుకున్నాడు తండ్రి అలా అనుకోవడం కాదు ఇక్కడ అక్కడ కూడా కృతకృత్య శబ్దం వచ్చినది ఈ కృతకృత్యత వేరు ఇంక ఇక్కడ కర్మలు ఏం మిగులు ఉండవు వీడు ఇంకా చేయాల్సింది ఏం మిగులు ఉండదు సంసార బంధములన్నీ కూడా వదిలిపోతాయి సర్వ సంసార బంధన అదే క్షణమునందు తదైవ వీడు కృతకృత్యుడు అయిపోతాడు అంటే ఫ్రీ అయిపోతాడు ఓకే ఈ సత్యాన్ని ఒక మంత్రం ద్వారా శృతి చెప్తోంది అంటున్నారు నేను ఇచ్చేతద్ వస్తు అది ఈ విషయమును అనే ఈ విషయమును ఇచ్చేతద్ వస్తు అంటే టాపిక్ను ఇచ్చేతద్ వస్తు ఆ టాపిక్ ఏది కలదో తట్టు ఓకే అదే ఇచ్చేట వస్తు ఈ వస్తువు అంటే సంసార సముద్రంలో పొదుట తత్వజ్ఞానము వలన దాని నుండి నివృత్తి అనే ఈ వస్తువును పాపం రాశాడు మీకు మనం మెచ్చిపోవాలి కదా ఈ విషయమును ఈ టాపిక్ను అని నేను చెప్పాను ఆ టాపిక్ ఎవడో కొంచెం వివరంగా రాశాడు ఎర్ బై హీ కన్ఫర్మ్డ్ అవర్ వ్యూ పాయింట్ సంసార సముద్రంలో పులుట అది తెలుసుకుని వీడు ఈ వస్తువును తెలుసుకున్నాడు తెలుసుకుని తత్ అదే అదే విషయము అదే వస్తువును ఏ వస్తువునైతే వీడు తెలుసుకున్నాడో తెలుసుకుని సంసార బంధము నుండి విముక్తుడవుతాడో ఆ వస్తువును ఆ వస్తువు ఋషి చేత చెప్పబడినది ఋషి అంటే మంత్రం ఆ వస్తువు ఋషి చెప్పబడినది తత్ ఋషిన మన్ ఋషిణ అంటే మంత్రేణ తదుక్తం ఋషిణ అక్కడ తత్తుంది కదా మంత్రంలో తత్తుంది ఆ తత్తుకి అర్థమైనది దానిని అంటే అది అడెంటైరిటీ ఇచ్చేట వస్తు ఓకే ఆ వస్తువు తది ఋషిణ మంత్రేణా ఉక్తం అది ఋషి చేత అంటే మంత్రము చేత కూడా చెప్పబడినది అంటే పైన ఆయన సమర్థుడే ఆయన మోక్షమును పొందును అని మంత్రము చెప్పినది శృతి బ్రాహ్మణ వాక్యం చెప్పినది పైన ఇప్పుడు తదస్య తృతీయ జన్మ అసలే ఇంతకుముందు ఎక్కడో చెప్పబడినది ఇక్కడ మంత్రము చేత కూడా చెప్పబడుతున్నది చెప్పబడినది కదా ఆత్మ జ్ఞానాత్ కైవల్యం అని అనేక సందర్భాల్లో చెప్పబడిన దానిని ఒక మంత్రము కూడా ఇప్పుడు చెప్తుంది ఓకే తదొక్త గర్భేను సన్ అను ఏషాం అవేదం నేను అవేదం అహం నేను తెలుసుకున్నాను అనే మంత్రం మంత్రం ఆ జ్ఞాని యొక్క అనుభవం అనుభవం ఆ విధంగా ప్రకటన చేస్తున్నదే తెలుసుకున్నాను ఏమని ఎక్కడ గర్భేణు సన్ గర్భంలో ఉంటూ ఉండగానే సుమానండి నేను తెలుసుకున్నాను అను ఏషాం అంతలో అణు ఏషా అణు అంటే పశ్చాత్ ఏషాం వీటి యొక్క వీటి యొక్క అంటే యషాం దేవానాం ఈ దేవతల యొక్క అంటే ఇంద్రియముల యొక్క అని అర్థం దేవతలు అంటే ఇంద్రియములు జనిమాని అంటే జన్మాని అని అర్థం జన్మ జన్మని జన్మాని అది జనిమాని ఓకే విశ్వా అంటే విశ్వాని ఈ జన్మలన్నిటినీ నేను తెలుసుకున్నాను యశాం దేవానాం ఈ దేవతల యొక్క దేవతలంటే ఎవరో చూద్దాం ఈ దేవతల యొక్క జన్మలన్నిటినీ నేను తెలుసుకున్నాను చూడండి భాష్యం గర్భేను మాతృ గర్భాశయేవా అంటే వీడు మామూలుగా అందరూ పై వీడు వామదేవుడు వీడు ఈ వామదేవుడు ఇలాగే ఉంటాడు గర్భాశయలు ఎవడు తెలుసుకున్నాడు ఇప్పుడు వీడు వామదేవుడు వామదేవుడు గర్భాశయంలో ఉండగా తెలుసుకుంటాడు స్వదార్జీలో కూడా అలాగే చూపించారు సో తల్లి గర్భాశయంలో ఉంటూ ఉండగానే అని నువ్వు నువ్వు ఇది వితర్కే అంటే ఆహా ఓహో అని నువ్వు అంటే ఊహ నేను తల్లి గర్భంలో ఉండగానే నాకు తెలిసిపోయిందో తెలిసిపోయిందో ఓహోహో అని తెలుసుకున్నాడు ఓకే అంటే అలా ఎలా తెలుస్తున్నాడు అండి తల్లి గర్భంలో ఉండగా శ్రవణం అన నిధ్యాసనాలు ఏమీ అక్కర్లేదా అంటే అనేక జన్మాంతర భావన పరిపాకవశాత్ అనేక జన్మాంతర భావన పరిపాకవ అదే దానివల్ల తెలుస్తున్నాడు సో అనేక ఈ జన్మ ఈ జన్మ ఇంకా పుట్టనే లేదు కదా పుట్టకుండగా తపస్సు చేశాడు శ్రవణం చేశాడు అనడానికి లేదు గడచిన అనేక జన్మల ఎందు భావన చేశాడు విచారం విచారము చేశాడు ఇక్కడ టీకాకారుడు చాలా బాగా రాశాడు విచార పరిపాకమంతరైన జ్ఞానం నమ్మవతి అంటే విచారము లోతుగా విచారము చేయాలి పరిపక్వ పరిపక్వత అయ్యే వరకు విచారము చేయాలి ఇప్పుడు మహాత్ములు అలా ఉంటారు బాగా విచారం చేస్తుంటారు అంటే దీనికి కంగార పట్వం చేసి చేసి చేసి ఒక రకమైన పరిపక్వత ఇమ్యూనిటీ అవన్నీ వచ్చి ఉంటాయి అంతేకానే పిడుగు నెత్తిమీద పడుతోందన్న కూడా ఆ పర్వాలేదు లేనట్టే ఉంటాను తర్వాత ఆ రకంగా విచారం చేసి చేసి ఆ పరిపక్వతను అనేక జన్మల గడచిన జన్మలలో అతను సంపాదించాడు అది భావన అంటే ఓకే ఆయన ఇంకా మంచి మాటలు రాస్తున్నారు కృతో విచారో నా కదాపి వ్యర్థో భవతి ఏదైనా జన్మాంతరేతివా జ్ఞానం భవతి అంటారు చాలా మంచి మాటలు రాశారు ఆయన అంటే విచారం చేస్తే అది ఎప్పటికీ వ్యర్థం కాదు మహాత్ముల సన్నిధిలో శ్రవణం చేసినా లేకపోతే కొన్ని ఎవరికి వారు గ్రంథమును పఠించి చక్కగా విచారము చేసినా అది ఎన్నడూ వ్యర్థము కాదు అది ఈవేళ విచారం చేస్తే పదేళ్ల తర్వాత అది అంకూరిస్తుంది అంతవరకు డాక్యుమెంట్గా పడునా అది పైకి వస్తుంది లేదా ఈ జన్మలో మళ్ళీ జన్మలోనైనా పైకి వస్తుంది తప్ప ఎప్పటికీ వేస్ట్ కాదు ఆ విధంగా వీరికి జ్ఞానం కలిగింది అయిన అంటున్నాడు ఆ ఋషి యషాం దేవానా వాగ్గ్యాదీనా జనిమాని జన్మాని విశ్వా విశ్వాని సర్వాణి అము అవేదం అహం అహో నుబుద్ధవానస్మి ఇత్యర్థ అది అంటే పాగింద్రియము అది ప్రకటమైనది గోళకము వాగింద్రియము దానికి అగ్ని దేవత త్వక్కు ఇంద్రియము దానికి వాయువు దేవత ఈ విధంగా ఈ జన్మలో వీడి ఎన్నిసార్లు పుట్టినా అదే పరిస్థితి ప్రతి జన్మలోనూ వాంద్రియము అగ్ని చుక్షురింద్రియము సూర్యుడు ఇలాగే ఉంటున్నారు వీడు పుడతాడు వీడితో పాటు కోలకం పుడుతుంది కోలకంతో పాటు ఇంద్రియం ఇంద్రియంతో పాటు దేవత ఇలా పుడుతూనే ఉంటాడు ఇవన్నీ పుడుతూనే ఉంటాయి ఈ జన్మలు సో అంటే సో దేవతలు కూడా సంసారలేని ఇంతకు ముందు చెప్పడం కాబట్టి ఈ ఈ జన్మలనన్నిటినీ కూడా నేను తెలుసుకున్నాను అను బుద్ధమాన్ విచారము విచారం అను లేకపోతే అనేక జన్మాంతర భావన పరిపాకం అను అను అంటే పశ్చాత్ తరువాత దేని తరువాత అనేక జన్మలలో చేసిన విచారము యొక్క పరిపక్వతను అనుసరించి నేను తెలిసేసుకున్నాను అహో నాకు తెలిసిపోయిందండి అది నువ్వు నువ్వు వితరికే అనే అర్థం దానికి మళ్ళీ మంత్రానికి రంగు ఇలా మంత్రం భాష్యం ఇటువంటి తిరుగుతూ ఉండాలి అంటే దాన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలి అన్నట్టు కూడా మీకు నేర్చుకోవడానికి ఇది అవకాశం ఈ ఈయన ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో మీరు గమనిస్తే మీకు దాని సంఘటన అర్థం నేను ఇటు అటు తిప్పి ఒకటాన్ని దాన్ని సార తీసి పెడుతున్నాడా లేదా యూ హుడ్ బీ ఏబుల్ టు డూ దట్ శతం మా పుర ఆయసి అధశ్యేన జవసా నిరీయమితి ఇది ఉక్తం ఋషిణ అతనికి మంత్రం అయిపోయింది ఇటీ వచ్చిందంటే మంత్రం అయిపోయింది ఇది ఉక్తం ఋషిణ చూడండి మంత్రం ఎలా ఉండదు చూడండి ఒక్క ముఖార్థం కాదు వదిలేసేది పేరే తప్పాల ఒక్క ముఖార్థం కాదు శతం అంటే ఉందా మా అంటే నిజం కావచ్చు నన్ను కావచ్చు పుర అంటే పురహ పురహ అంటే పురములను అని బహువచనమా లేకపోతే పురహ అంటే ఎదుటమా ఏమిటది చూడాలి పూహు పుర పురహపురం పుర పుర పురములను ద్వితీయ భోవచనం కూడా అలాగే ఉంటుంది మళ్ళా ఆయసీ అది ఏమిటో నాకైతే అర్థం కాలేదు అరక్షన్ అరక్షణ్ అంటే రక్షించినవి మళ్ళీ లంగని లట్టులో పెట్టుకోవాలి రక్షిస్తున్నాయి అని అధహ శ్యేన అంటే గ్రద్ద జ్యవస అంటే వేగముతో నిరదీయం భాష్యకారులు సహాయం లేకపోతే మనం ఎందుకు పనికిరాము ఓకే ఇప్పుడు మంత్రం చూద్దాం శతం అనేకం బహ్య అని అర్థం శతంకి శతం అంటే వందే ఎక్కర్లేదండి వంద ఎన్ని ఎన్ని ఎన్ని ఉన్నాయి రా అంటే వంద ఉన్నాయంట వంద ఉన్నాయంటే లెక్క బట్టి నైంటీ నైన్ హండ్రెడ్ అని కాదు అనేకము అని అర్థం అంటే చాలా అనర్థం మా మా నన్ను మా అంటే నిజేషన్ అవుతుంది నన్ను అనైనా అవుతుంది ఇక్కడ నన్ను అని అర్థం అనేకములు నన్ను ఏమిటి అనేకములు ఆయసీ ఆయస్య లోహమయ్య ఇవ అభేదాని శరీరాన్ని అభేద్యాని శరీరాణిభిప్రాయ అది పురములు ఇది పుర అంటే పూహు పురం పుర ద్వితీయ బహువచనం అని నేను ఎందుకన్నానంటే ఆయసీ ద్వితీయ బహువచనం అనే అభిప్రాయంతో అలా అన్నాను అయితే ద్వితీయాన్ని ప్రథమ కింద మార్చేసుకుంటే పుర బహువచనం ప్రథమాయ అవుతుంది పూరమ్ములు చూద్దాం ప్రథమాయ ద్వితీయా దాన్నే ఉంది అలా కౌస్తే అలా మార్చేస్తుంది నపంసకలింగ శబ్దాల్లో రెండు ఒకలాగే ఉంటాయి కొన్ని శబ్దాలు పుల్లింగంలో కూడా అలా ఉంటాయి స్త్రీలింగంలో కూడా పూహు స్త్రీలింగ శబ్దం పూహు పుర పురపురం పురవ్ పురహ ప్రథమా బహువచనం ద్వితీయ బహువచనం సమానంగా ఉంటాయి సరే ఆయసి అంటే ద్వితీయ ద్వితీయ బహువచనం దాన్ని ప్రథమా బహుజనం కింద మార్చేశారు ఆయన ఆ యస్య విభక్తి విపరిణామం చేసుకుంటూ ఉండాలి మంత్రాల్లో ఇది చాలా సహజం సో చాలా నార్మల్ అది కాబట్టి ఈ ఈ పురములు ఇక్కడ పురములు అంటే దేహములేనండి ఇది పురముగా మనం చూసాం ఈ దేహములు ఈ దేహములు ఎటువంటివో తెలిసినా ఇనుప స్టీల్ బాడీస్ ఇనుము అయస్ అంటే ఇనుము ఇనుముతో చేసినవి ఇనుముతో చేయడం ఏంటండి అంటే అభేద్యాన్ని శరీరాన్ని ఇవా పెట్టుకోవాలి మేము ఇవా లేకపోయినా పెట్టుకోవాలి లోహమయ్యే ఇవా పెట్టుకుందాం మనం మంత్రంలో లేకున్నా పెట్టుకోవాలి ఇనుముతో చేసినవి లోహం అంటే ఇనుము ఇనుము యొక్క వికారం అంటే ఇనుము నుంచి తయారు చేసిన దేహములు ఇని కదా కాబట్టి ఇవా పెట్టుకోవాలి అభేద్యాని అని అర్థం అభేద్యాన్ని శరీరాణి అని అర్థం ఈ ఎన్నెన్నో శరీరములు అంటే వీడు ఎన్నో జన్మలయ్యాయి ఇన్ని జన్మల్లో ఇన్ని శరీరములు పురములు ఇనుప ఇనుప పురములు ఇనుముతో చేసినవి అంటే భేదింప శక్యము కానివి ఇక్కడ భేదింపతో అంటే అర్థం ఏంటో తెలిసినా దేహాభిమానమును వీడువ శక్యము కాదు అని అర్థం వజ్రము వంటి ఉపాధి అని ఇంకోట వర్ణించారు ఇక్కడ విము వర్ణించారు ఇంకో చోట ఏమన్నారు ఈ దేహో దేహం అనే ఉపాధి ఇది వజ్రోపాధి అన్నారు వజ్రాన్ని పగల కొట్టగలరా పగల కొట్టలేరు అలాగే ఈ ఉపాధిని పగలగొట్టలేరు అంటే మనిషిలో దేహాభిమానము అంత గట్టిగా ఉంటుంది ఎంత గట్టిగా ఉంటుందంటే ఒక జీవితకాలం వేదాంతం పాఠం చెప్పిన వాళ్ళు కూడా దేహాభిమానంతో పండగ పుట్టినకోవ్ చేసుకుంటూ దానికి ఏదో మతం పేరు పెట్టి దానికి ఏదో లాజిక్ పెట్టుకుంటారు లాజిక్ ఉంటుంది వాళ్ళకి ఏ లాజిక్ లేకుండా ఉండదు అని నేను అన్నా లాజిక్ ఉంటుంది జనరల్గా లాజిక్ ఏంటంటే సంప్రదాయం ఏదో లాజిక్ పెడతారు తర్వాత ఇంకో లాజిక్ ఏం పెడతారంటే భూతి కర్మ ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి ఇదొక ఉపాయం ఏదో పేరు పెట్టి మనం దేవుణ్ణి పూజించుకుంటూ ఉండాలి ఈ పేరుతో పూజిస్తున్నాము అని లాజిక్ పెడతాడు చూడు ఎలాంటి లాజిక్ పెట్టాడో చూడు అది వినడానికి బాగుంది కదా లాజిక్ కానీ తప్పు తప్పే లేదా చుట్టూ ఏదో లాజిక్లు పెట్టుకుని మతం అల్లుకుని వీడు దేహాభిమానాన్ని పెట్టుకుంటాడే తప్ప వృధిపెట్టడం అందుగురించే దేహమును అయస్మయము ముందుగాయరైనటువంటి ఉపాధి లేకపోతే వజ్రపు ఉపాధి అని అటువంటి దేహములను అనేకమును అనేక దేహములు ప్రణమా బహువజనమే అరక్షన్ రక్షిత్య సంసార పాశ నిర్గమనాత్ ఏమిటో ఆయన అభిప్రాయం ఉన్నది అరక్షన్ అంటే సంసారం అనే బంధం నుంచి నేను బయటపడిపోయాను కనుక ఆ దేహములన్నీ నన్ను రక్షించినవి ఇంకీట దేహములు ఉండవు ఇంతవరకు అలాంటి దేహములు చాలా వచ్చాయి అవన్నీ నన్ను రక్షించినవి అని అనే అనే అర్థం అది అంతే నన్ను కాపాడినవి కాపాడినవి అంటే కట్టిపడవేసినవి అని అర్థం ఆ దేహములు నన్ను తమలో కట్టిపడవేసినవి జైల్లో జైలు నన్ను ఇప్పుడు జైల్లో ఐదేళ్ళు ఉండి బయటకు వచ్చినవి ఐదేళ్ళు జైలు నన్ను కాపాడినది అన్నట్టు ఓకే కట్టిపడవేసినది అని అర్థం ఇన్ని ఇన్ని జన్మలు అయిపోయాయి ఓకే ఇప్పుడు ఇంకేముంది మంత్రం అధశ్యేనో జవసా నిరదీయం అని ఉంది ఓకే ఇక్కడ అధ అధ అంటే అథ అని అర్థం తరువాత సో అథ అధ అంటే అథ అనే అర్థం అలా శతమ్ మహపురా శరీర రక్షన్ అధశ్యేన అధహ అంటే ముందు అని అర్థం చెప్పారు ఈయన ముందు ఓకే ఈ దేహం అధహం అలా చెప్పండి అధ అంటే ముందు క్రింద అంటే ముందు అని అర్థం పైన అంటే తర్వాత ఓకే అధహ కాబట్టి ఈ అధహాన్ని వెనక్కి వేయండి అధహ అరక్షణ ముందు ఈ దేహములు నన్ను రక్షిస్తూ ఉన్నది ఉండినవి అంటే ఈ దేహములు నన్ను కట్టిపడవేసినవి ముందు ముందంటే దేనికి ముందు ఆత్మజ్ఞానముకు ముందు ఓకే లేదా అధ అంటే అథ అర్థం కూడా చెప్పచ్చు చెప్పచ్చా అంటే ఈయన చెప్పిన అర్థమే బాగుంది విషయాలు ఎలా ఉంటాయను ఈయన ఏమంటారు అధ ఇ భాష్యేధ అథ అథో ఇ పాఠద్వయం వర్త మూల భాష్యపాఠ కతర జ్ఞాయతే ఆగా మంత్ర ఊర్ధ్వష్యం ద్రష్టవ్యం పరంటు వృక్ష సంహిత మంత్రే అధేవాస్ అధహ ఇచ్చ అధ ఇదానీ ఇచ్చే భాష్యే ప్రయోగ ఇది ఊహితు శక్యే ఇన్ని పాటలు పడాల్సి వస్తుంది దీంట్లో పదములు అర్థములు అన్నీ స ఉండవని నేను ముందే మనం చేశాను కదా కాబట్టి మీరు చూసుకోండి ఏదో రకంగా ఊహించుకోండి ఓకే అధహ అంటే అధ అని అర్థం మీరు చెప్పుకుంటే చెప్పుకోండి మీరు అలాగంటే అర్థం ఎక్కడా లేదు నాకు నొచ్చుబాటు కాలేదు అర్థం అధహ అథ అని కనపడుతోంది అక్కడ పక్కనే క్వశ్చన్ మార్క్ పాడేశారు ఆయన ఎందుకంటే అధహ అనే పథ పదానికి అథ అనే అర్థం అలా వస్తుంది రాదు కానీ అధహ అంటే ముందు అనే అర్థం ఈయన పట్టుకొచ్చారు అది బానే ఉంది యూ హెవ్ టు అడ్జస్ట్ విత్ దాట్ కాబట్టి ముందు ఈ వెనక్కి పెట్టండి ముందు అంటే ఆత్మజ్ఞానమునకు ముందు ఈ దేహంలో నన్ను లేదా అధహ అంటే అథ అనర్థం చెప్తే సరే అథ ఇప్పుడు ఏమైంది ఈ దేహంలో కట్టుబడవేసినవి తర్వాత మాట ఏమిటి తర్వాత నేను ఎలా అయితే గ్రద్ద తనను కట్టిపాడవేసిన వలను చీంచుకుని బయటకు వచ్చేస్తుందో అలా వచ్చేసాను ఆత్మజ్ఞానంతో అని తర్వాత శేన ఇవ జలం భిత్వాత్మజ్ఞానకృత సామర్థ్యేన నిర్గతో నిరదీయం అంటే లంగ్ ఉత్తమ పురుష ఏకవచనం అది అగచ్చం అని ఉంటుంది అభవం అలాగే అమ్ము ఉంటుంది కాబట్టి ఆ అమ్మును చూసి ఉత్తమ పురుష ఏకవచనం అని నేను ఈ గ్రద్ద వలను జ్ఞానం అంటే వల వలను బ్రేక్ చేసుకుని వచ్చేసినట్టుగా వేగముతో మంచి వేగంతో బ్రేక్ చేసి పారేస్తుంది ఆ రకంగా నేను కూడా ఇక్కడ వేగమే దీనికి సామర్థ్యం అంటే ఆత్మజ్ఞానము ఇచ్చినటువంటి ఆ జ్ఞాన మహిమ చేతను జ్ఞానం యొక్క శక్తి చేతను నేను ఈ సంసార బంధాల్ని ఈ వందలాది దేహములు కట్టిపాడవేసిన సందర్భాన్ని మనలో అనేక చిల్లులు ఉంటాయి కదా అనేక దారాలు ఉన్నట్టుగా అనేక దారాలని గర్భ తెంపుకుని బయటకు వచ్చినట్టుగా అనేక జన్మల నుంచి కట్టిపారవేసినటువంటి ఈ సంసార బంధం నుంచి నేను బయటకు వచ్చేశాను అహోయా మంత్రంలో ఒకసారి అది వామదేవుడు గర్భంలో కూర్చుని ఉండగానే పడుకోవడం అన్నా కూర్చోడం అన్నా ఒకటే గర్భంలో కూడా ఓకే గర్భం నివాసం శయాన అంటే నివసిస్తూ ఉండగానే ఈ మాటను ఈ ప్రకారముగా చెప్పాడు గర్భేవ శయాన వామదేవ ఏతత్ ఏం ఉవాచ ఈ మంత్రములో చెప్పిన విషయాన్ని ఈ విధముగా చెప్పను భాష్యం అహో గర్భే శయాన వామదేవృషి ఏమువాచ ఆశ్చర్యము గర్భంలో ఉంటూ ఉండగానే శయాన అంటే ఉంటూ ఉండడం అర్థం గిరిశేతే గిరిశ పర్వతం మీద నిద్రపోతాడని కాదు పర్వతం మీద నివసిస్తాడు అని అర్థం దీన్ని బెడ్రూమ్ కమ్యూనిటీ అంటారు బెడ్రూమ్ కమ్యూనిటీ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి ఈ ప్రయోగాలు అలా ఉంటాయి బెడ్రూమ్ కమ్యూనిటీ అంటే న్యూయార్క్లో పనిచేస్తారు జెర్సీ సిటీలో నివసిస్తారని అర్థం జెర్సీ సిటీ బెడ్రూమ్ ఉండాలని కాదు బెడ్రూమ్ అనే మాటకు అర్థం నివాసము అని ఇక్కడ కూడా అంతే పురుషేత పురుష అంటే దీంట్లో నిద్రపోతూ ఉంటాడని కాదు దీంట్లో నివసిస్తూ అలా Something like that. I think I'm going to tell you in that name. I don't know what I'm going to tell you. స వివాన్స్మారీరేదా ఓర్ధ ఉత్క్రమ్యా ముస్లింస్వర్గేకే సర్వాన్ కామానా అమృత సమభవత్ వామదేవులు ఏం ఈ ప్రకారంగా విద్వాన్ తెలుసుకున్నవాడు అంటే ఉపనిషత్తులలో చెప్పిన ప్రకారముగా ఆత్మపూర్ణము అని తెలుసుకున్నవాడవి అస్మాత్ శరీర భేదా ఈ శరీర భేదము నుండి భేదం అంటే అనేకము లేదు అనేకములైన శరీరముల నుండి ఊర్ధ్వ పైకి నేను ఊర్ధ్వ అని విడతీశాను అయితే ఊర్ధ్వే పై ఎందు అని చెప్పాల్సి ఉంటుంది ఊర్ధ్వ అంటే పైకి వచ్చినవాడుగా ఉత్ శోద్దం భాష్యకార్లు ఏం చెప్తారో దాన్ని బట్టి అవసరమైతే మార్చుకుందాం ఉత్క్రమ్య పైకి వచ్చిన వాడై అంటే శరీర అభిమానము నుండి పైకి వచ్చినవాడు ప్రము పాద విక్షేపే పైకి అడుగు వేదుట ఉత్క్రమ్య అంటే కాబట్టి శరీరాభిమానము నుండి బయటకు వచ్చేసిన వాడై అముష్మి స్వర్గే లోక ఈ స్వర్గలోకమునందు ఇక్కడ స్వర్గలోకం అంటే ఆత్మచైతన్యం ఆత్మచైతన్యమే స్వర్గలోకం ఈ స్వర్గలోకము నుండు సకల కామనలను పొంది అంటే ఆత్మస్వరూపంలోనే సకల కామనలు ఉంటాయని అభిప్రాయం ఆ సకల కా సర్వాన్ కామాన్ సహానుంది కాబట్టి తైత్రీయంలో ఆత్మజ్ఞానం కలిగితే అన్ని కామనలు దాంట్లో అంతర్గతమై ఉంటాయి వాటిని పొంది అమృతుడు అంటే ఇమ్మోర్టల్ మరణము లేనివాడు దేహానికే మరణం సమభోవత ఆయను మళ్ళీ సమభవతను ఎందుకన్నారంటే అధ్యాయ పరిసమాప్తిని సూచించుట కొరకై అలా అంటారు లేదా గొప్ప ఆదరమును ప్రకటించుట కొరకు కూడా రెండుసార్లు అంటారు అది అయ్యా దైచేయండి అయ్యా దైచేయండి అంటే రెండుసార్లు ఆదరమును చూపించడం కోసం అంటారు స వామదేవ ఋషి యథోక్తమాత్మానం అంటే పైన చెప్పిన ఆత్మను తెలుసుకున్నాడు యథోక్తం యథోక్తం అంటే ఏమిటి ఈ ఆత్మ అయితే సకల జగత్తులను సృష్టించి దేహములను సృష్టించి వాటి ఎందు చైతన్య రూపముగా ప్రవేశించినదో ఆత్మ అంటే ఇప్పుడు ఇక్కడ అనుభవానికి వచ్చే చైతన్యానికి పరమాత్మకి భేదము లేదని అభిప్రాయం ఆ తెలుసుకున్నాడు ఆత్మానం ఏమం విద్వాన్ ఆత్మస్వరూపాన్ని ఈ విధంగా తెలుసుకున్నాడు అంటే శరీరము వేరు మనస్సు శరీరము అవి రెండు కలిసి ఉంటాయి చెండం ఉండాను అవి రెండు దుందు దుందే రెండు అనాత్మలే వీటికంటే విలక్షణమైనది శుద్ధ చైతన్యం దానిని చక్కగా తెలుసుకున్నాడు తెలుసుకుని ఏం చేశాడు అస్మాత్ శరీర భేదాత్ ఉంది కదా అస్మాత్ శరీర భేదాత్ అది ఈ శరీర భేదముల నుండి బహువచనం వేసుకోండి జాతవ ఏకవచనం అంటే అనేక శరీరముల నుండి అని తాన్ని భాషిర్లు వివరిస్మారు శరీరవిద్యా పరికల్పిత ఆయసవదనిర్భేదన మరణానేకానర్థశతావిష్టరీరప్రబంధ ప్రబంధ పరమాత్మజ్ఞానామృతోపయోగ జీర్యేదా శరీరోత్పత్తిబీజావిద్యామి శరీర వినాశాత్ చూసారా నేను పప్పులో కాలు వేశాను శరీర భేదం అంటే నేను అనుకున్నాను అనేక శరీరములు ఏకవచనం ఉంటే అనేకమైన అవుతుందంటే అదో జాత ఏకవచనం అని నేనే సమర్థించుకున్నా అలా ఇక్కడ చెప్తున్నది అనేక శరీరములు అని చెప్పినా తర్వాత ఏం చెప్పారు శరీరమును బద్దలు కొట్టుకుని బయటకు వచ్చాడు ఇక్కడ గడ్డ వలను చింపు చింపుకుని చెంపుకును బయటకు వచ్చినట్టుగా అంటే జ్ఞానం యొక్క మహిమ చేత శరీరాభిమానము అనే అజ్ఞానము నుంచి బయటపడిపోయాడని అర్థం కాబట్టి భేద అంటే పగులగొట్టుట పగులగొట్టడం అంటే నాశనము చేయుట శరీర వినాశాత్ అని అర్థం శరీర భేదాత్ భేదం అంటే పగలగొట్టడం ఓకే ఏమిటి శరీరమును పగలగొట్టుట అంటే అర్థం ఏంటి శరీరస్య శరీరము యొక్క ఏమిటి శరీరము అజ్ఞానము చేత కల్పించబడినది దీంట్లో అవిజ్ఞానము రెండు రకాలు అవిద్యా పరికల్పిత శరీరము అనేది ఏదీ లేదు పంచభూతములే ఉంటాయి పంచభూతముల యొక్క స్టాక్ స్టాక్ అంటే ఒకదాని మీద ఒకటి అమరిక దానికి అంటే ఇక్కడ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే ఐదింటి యొక్క సముదాయము ఐదింటి యొక్క సముదాయమైన లేక వేరే ఒక వినూత్నమైన తత్వమా అని ఒక ప్రశ్న ఓకే ఇప్పుడు ఈ టేబుల్ మీద ఇది పెట్టారండి ఇది టేబుల్ దాని మీద గ్లాసు అంతేనా లేక టేబులు గ్లాసు రెండు ఒకదానిపై ఒకటి పెట్టుట ద్వారా నిర్మాణమైన ఒక విలక్షణమైన వస్తువు అంటే కారు ఉంది కలిపితే కారులే విలక్షణమైన వస్తువు వచ్చినది అని అందరూ కాబట్టి ఇక్కడ రెండు థీరీలు ఉన్నాయి అవయవ సంయోగము అవయవ సంయోగము చే అవయవి అనేది ఒకటి పుడుతుంది అది ఒక థీరీ ఇది నైయాయికులు వైశేషకులు థీరీ బౌద్ధులు వేదాంతుల థీరీ ఏమిటంటే అవయవ సంయోగము అవయవ సంయోగమే దాని నుంచి కొత్తగా అవయవి అంటూ లేదు అని వీళ్ళ సిద్ధాంతం కాబట్టి వీళ్ళ సిద్ధాంతం ప్రకారం ఐదు భూతాలు ఉంటాయి తప్ప శరీరం అనేది ఏది ఉండదు బౌద్ధులు ఉంటే వేదాంతులు ఉంటాయి ఓకే కాబట్టి శరీరం అనేదాన్ని ఒకటి ఉందని నువ్వు అనుకుంటున్నావుగా అజ్ఞానము చేత కల్పించబడినది నెంబర్ వన్ నెంబర్ టూ ఆ శరీరము నేనే అని తాదాత్మ్యమును చెందుత కూడా అజ్ఞానము వల్లనే జరుగును అది అవిద్యా పరికల్పిత్య శరీరస్య ఈ అజ్ఞానము చాలా బలమైనది కనుక ఇనుముతో చేసిన దానిని అయస్ అంటే ఇనుము ఆయస అంటే ఇనుముతో చేసిన వస్తువు దానిని పగలగొట్టడం ఎలా కష్టమో ఈ శరీరమును పగలగొట్టుట అట్లు కష్టము శరీరమును పగలగొట్టుట అంటే శరీర అభిమానమును పగలగొట్టుట ఇంకా ఎటువంటి జననము మరణము మొదలైన అనేకములైన వందలాది ఆపదలకే ఆవేశింపబడి ఉండే ఆదేశింపబడి అంటే పట్టుకొనబడి ఉండే శరీరముల యొక్క పరంపర ఒకదాని తర్వాత ఒకటి దానికి శరీరము పేరు ఇక్కడ ఇక్కడ పగలగొట్టింది ఏది ఒక శరీరమును కాదు దానికి చెప్దాము జననా పుస్తక మరణ చావు ఆది మొదలైన అంటే మొదలైన దాంట్లో మీరేం పెట్టాలి రోగము వృద్ధాప్యము ఇల్లండు పెట్టుకోవాలి అనేకానేకములైన అనర్థ ఆపదల యొక్క శత వందల చేత ఆవిష్ట పట్టుకునబడిన శరీర శరీరముల యొక్క ప్రబంధస్య పరంపర యొక్క భేదము ఓకే దాన్ని పగలుగుతుంట మీరు చెప్పండి జననంచ రణ ఇదీని అనేకాని అనర్థానాశకాని తై ఆవిష్టానా శరీరాణ ప్రబంధి సమాసమాధి ఓకే ఈ శరీరముల పరంపరకే శరీరము అని అర్థం అంటే ఒక శరీరమును పొదలు కొట్టేడని కాదు శరీరంలో పరంపరను పొగలగొట్టని వాడు ఇక దేనివల్ల ఇలా చేయగలిగాడండి హేతువేమిటి పొగలగొట్టడానికి హేతు ఉండాలి కదా ఆ హేతువేమిటి అంటే పరమాత్మ జ్ఞానము అనే అమృతాన్ని అమృతముంటే రోగమును తగ్గించే మందు అమృతం దాన్ని వీడు సేవించాడు ఈ భాష ఇది ఆయుర్వేదం వల్ల భాష ఉపయోగ ఉపయోగ ప్రయోగ కాబట్టి అటువంటి అమృతమును సేవించాడు వీడు ఉపయోగించాడు పరమాత్మ యొక్క జ్ఞానం పరమాత్మ అజము అమరము అవినాశి శుద్ధ చైతన్య స్వరూపము ద్రవ్య ధర్మములు లేవు దాని అని ఈ రకంగా అది నిశ్చలము అని ఆ పరమాత్మ యొక్క స్వరూపము యొక్క జ్ఞానమును వీడు సేవించాడు సేవించడం అంటే మననం నిధుధ్యాసనము ఇవన్నీ చేశాడు అది సేవించడం అలా చేస్తే ఏం పుడుతుంది ఒక పరాక్రమం పుట్టుకొస్తుంది ఒక శక్తి పరాక్రమము పుడుతుంది ఆ పరాక్రమము వలన పగలగొట్టబడినది క్రత భేద ఆ పరాక్రమము చేత చేయబడిన పగలగొట్టుట వలన వీర్యేణ కృత తస్మాత్ ఓకే చెప్పండి పరమాత్మన జ్ఞానమే అమృతం తర్వాగ తేన జం కృత ఆ శక్తి చేత చేయబడిన పగలగొట్టు వలన అలా పగలగొట్టుట వలన శరీరము యొక్క భేదము అంటే వినాశము కలిగినది శరీరము యొక్క వినాశము అంటే కేవలము దేహాభిమానం యొక్క వినాశం అనే అర్థం అంతేగాని నిజంగా బాడీని నేను చుట్టుపట్టుకుని కొట్టేసి తగలబెట్టేసినట్టు కాదు బాడీ కొంతమంది బాడీని ఎంత హింస చేస్తే దేవుడికి అంత దగ్గరైపోతారు అని ఒక భావన ఉన్నది ఇది క్రిస్టియానిటీలో ఉంది తర్వాత హిందూయిజంలో కూడా వచ్చింది క్రిస్టియానిటీ నుంచి వచ్చింది మీరు ఎప్పుడైనా జరూసలం వెళ్తే అక్కడ కొందరు బాగా ఆవేశం పెట్టేసుకుని ముళ్ళ కిరీటం ఒక నెత్తిని అలా పెట్టేసుకుంటారు ఆ ముళ్ళకి అమ్ముతారు అక్కడ ముళ్ళ కిరీటాలు స్టీల్ కిరీటాలు అంటే సెప్టిక్ అవ్వకుండా ఉండడం కోసం స్టీల్ కిరీటాలు అమ్ముతారు ఏ రెండు ఆరులో ఐదు ఆరుల్లో ఉంటుంది ఒకటి కొట్టేసుకొని అలా పెట్టేసుకుంటారు పెట్టేసుకుంటే గాయాలైపోతుంది అది ఫిక్స్ అయిపోతుంది దాని నుంచి రక్తం కొడుతూ ఉంటుంది అక్కడే సిలువ అమ్ముతారు కొన్ని ఖరీదైన సీట్ బరువు అయింది కావాలంటే బరువు ఏది మీ ఓపికే పది కేజీలు ఇరవై కేజీలు అలా సులువు కొట్టేసుకుంటాం అది బుధం మీద పెట్టేసుకుంటాం అక్కడే అమ్ముతారు కంచి కూడా ఒకటి అమ్ముతారు ఓ ఫ్రెండ్ని తీసుకెళ్లి ఓ కంచి కొని వాడి చేతులు అదే వాడిని కొట్టడానికి ఉన్నాం ఈ మొహరంలో కొట్టుకుంటారు కూడా అలా వాడు కొడుతూ ఉంటాడు వీడికి రక్తం వచ్చి ఇట్లా వాడు ఈ సిలువు పట్టుకుని ఎక్కుతాడు అక్కడ నడవడానికే మోకాల నొప్పులు ఉంటే నడవడం కష్టం అలాంటిది ఈ శిలువ వేసుకుని ఎక్కుతాడు ఎక్కడ అన్ని స్టేజ్లన్నీ ఉంటాయి అక్కడ చెట్టు జగదాకా ఎక్కుతాడు అక్కడ ఆ సిలువు ఆ యేసుక్రీస్తు మహాప్రభుకి దండం పెట్టుకుంటాడు ఇలా చేస్తాడో వాడు గొప్ప భక్తుడు తర్వాత మన దగ్గర ఈ ముస్లిం సోదరుడు ముఖ్యంగా ఇలా కలిసిలు పుచ్చు కొట్టుకుంటాడు అది భక్తి అలాగే దాన్ని బట్టి వచ్చిన భక్తి ఈ గ్రామ దేవతల కొండ కొండ దేవరా కొండరాజు ఎక్కడెవడో ఇలా కొట్టుకుంటాడు వాడి పేరే పేరేడా రోడ్డు మీదకి వచ్చి ఇలా ఇలా డైరెక్స్ కొట్టుకుంటాడు కదా పోతురాజు పోతురాజా పోత రాజా పోత ఏమో పోతరాజు పోతు కాదు పోత అలా కొట్టుకుంటే అదేది చాలా సంతోషం ఉంటుంది వాడు ఉంటే రంగం అనిపిస్తారు కొట్టుకోవడం కానీ కొట్టుకునే కూడా కొట్టుకుంటాడు ఎవడో ఒకటి ఉంటాడు భక్తికి తర్వాత ఇంకా తమిళనాడు వెళ్తే ఈ వేషాలు ఇంకా ఎక్కువ ఉంటాయి నిప్పుల్లో నడుస్తారు నిప్పులు కాళ్ళు కాలుతాయి దానికి తర్వాత కట్టలే కొట్టుకోవడం తర్వాత ఈ తమిళనాడు మురుగ సూది పొడి చేసుకుంటారు నాలుగు బొగ్గకి పొడి చేసుకుంటారు ఇవన్నీ అలా చేయదలిసినా ఇలాంటి వర్ణనలు కొన్ని పురాణాల్లో ఉన్నాయి అక్కడి నుంచి వచ్చేసి శంకరులని మీరు ఆ కేటగిరీలో వెళ్ళిపోదు ఇక్కడ దేహానికి హత్య హింస చేయడం దేహాభిమానమే దేహమే కల్పితము కాబట్టి ఆ విధముగా ఈ దేహమనే ఉపాధిని పగల కొట్టుకుని వచ్చేయాలి అని ఎంఫోసిస్ కోసం భేదశబ్ద ప్రయోగం చేసినారు అజ్ఞానము యొక్క బలం అదే ఆయన చెప్తారు శరీరము శరీరము యొక్క అందము శరీరము యొక్క పుట్టుటకు బీజముగు అజ్ఞానము కామనులు మొదలైన నిమిత్త నిమిత్తములను నాశనము చేయుట కారణముగా అది ఆ సమాధానికి అర్థం అవిద్యామిత్తం తేతు ఆ కారణముగా ఏమైంది శరీరము నశిజనది శరీర వినాశాత్ శరీరమును నశింపజేయుట వలన శరీరమును నశింపజేయుట అంటే అర్థమేటండి శరీర అభిమానమును నశింపజేయుట అనే అర్థము ఇప్పుడు ఇక్కడ టీకాకారులు బాగా రాశారు ఆయన నేనన్న మాట ఆయన రాసేశారు అంటే అర్థమేంటి ఆయన రాసిందని నేను చెప్పారని అర్థం నేను చూడకముందే చెప్పాను అవిద్య అర్థాత్ మిథ్యాజ్ఞానమేవ శరీరోత్పత్తియే నిమిత్తం ఆయన సమస్య అయింది ఆయన అవిద్యంతో ఏం లేదు అనుకోలేకుంది కాబట్టి అవిద్యకి విఖ్యా జ్ఞానం అనే అర్థం ఇంకా వేరే అవిద్యే ఉండదు అది ఆయన సమస్యది పర్వాలేదు అదే శరీరము పుట్టుటకు హేతుకు ఓకే వాస్తవంలో శరీరం అనేది ఏమీ లేదు పరమార్థత శరీరం నాస్తి ఎందుకంటే వేదాంతులు బౌద్ధులను అవయవిని అంగీకరించరు అవయవ సముదాయ భిన్నంగా అవయవి అనే దానిని వీళ్ళు ఒప్పరు అందుకోసం పంచభూతాలే ఉంటాయి శరీరం అనేది ఉండదు ముందు వీళ్ళు అజ్ఞానం చేస్తే శరీరాన్ని కల్పిస్తాడు ఆ తరువాత ఆ శరీరమే నేను అని ఐడెంటిఫై అవుతాడు ఈ మొత్తం అజ్ఞానానంతా కూడా పాగల కొట్టుకుని ఆ విధంగా శరీర నాశం అని అర్థము మంచిది తర్వాత ఇంకా ఊర్ధ్వే అన్నాను నేను ఊర్ధ్వే కాదు ఊర్ధ్వయే రెండు అన్నానేమో ఊర్ధ్వ ఊర్ధ్వే ఊర్ధ్వ ఊర్ధ్వ శబ్దానికి పరమాత్మా అని అర్థం ఊర్ధ్వము శాఖం అక్కడ ఊర్ధ్వ అంటే పరమాత్మా అర్థం ఊర్ధ్వ అంటే పరమాత్మ అనే అర్థం ఎందుకు వచ్చింది మీరు శంకర భాషను చూస్తూ తెలుస్తుంది పరిహారం కారణమును ఊర్ధ్వమని అంటారు కారణము ఓకే కార్యమును అధ అని అంటారు అధశాఖం అంటే కింది చేతులు కూడిన దేహము కార్యము ఊర్ధ్వం కారణము పరమాత్మ జగత్కారణం పరమాత్మ కదా కాబట్టి ఊర్ధ్వ శబ్దానికి పరమాత్మ అని అర్థం ఊర్ధ్వ నేను ఊర్భుదనైనాను అంటే పరమాత్మనైనాను అందాము ఊర్ధ్వ ఉత్క్ర ఉత్క్రమ్య అని ఉంది కదా అముష్ని సగ లోకే ఊర్ధ్వ పరమాత్మభూత సన్ నేను పరమాత్మగా అయిన వాడనై ఓకే సో ఊర్ధ్వ ఇది పరమాత్మభావ అధైతే సంసార భావ ఎంత బాగా చెప్పారు ఓకే అధోభావాత్ సంసారాత్వామ్య నేను పైకి లేచి ఊర్ధుడనై పైకి లేచి దేని నుండి పైకి లేచి పైకి లేవడం అంటే అపాదానం ఒకటి ఉండాలి దేని నుండి అధోభావము నుండి అంటే నేను అయోగ్యుడను పాపిని దాసుడను ఇత్యాది అధోభావము అంటే సంసార భావము నేను పుట్టి చచ్చి అనే భా అనే దృష్టి ఆ స్థితి దాని నుండి అదే సంసారం అంటే దాని నుండి పైకి లేచి ఉత్క్రమ్య ఓకే అంటే అర్థం ఏదో తెలుసిన జ్ఞానావద్యోతిత అమల సర్వాత్మభావం సన్ అన్న సన్ అది అంటే అధోభావం అంటే ఏదో తెలుసిన ఈ దేహము ఇదే నేను అది అధోభావం ఈ దేహము నేను కాదు ఈ సర్వము నేనే అహం సర్వం ఖల్మిదం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ఈ సర్వము నేనే దాన్ని సర్వాత్మభావము అంటారు అంటే ఎస్టు సర్వాణి భూతాన్ని ఆత్మనియవో అనుపశ్యది ఎవడైతే సర్వ ప్రాణులను తనయుందే అన్న స్వరూపము నుందే దర్శిస్తాడు అంటే ఈ చెట్టు జమ ఇవన్నీ నాయుందే ఉన్నాయి నాయనే ఉన్నాయంటే ఇవి కాదుగా నేను సర్వవ్యాపకమైన చైతన్యము నేను ఆ చైతన్యము నుందే ఈ సర్వము ప్రకాశిస్తోంది కనుక నేను సర్వమునకు ఆత్మను సర్వము నాయం లేగలదు అనే జ్ఞానమును వీడు పొందినాడు ఆ సత్యము అంటే తన యొక్క సర్వాత్మభావమనే పవిత్రమైన సత్యము అమల అంటే పవిత్రమైన సత్యము వీడికి సాక్షాత్కారమైపోయింది దేని చేత సా తెలిసిందల్లాగా జ్ఞానము చేత తెలిసింది ఆత్మజ్ఞానము చేత వీడికి కల కట్టినట్టుగా తెలిసిపోయింది అవధ్యోతిత గొప్ప ప్రకాశముగా తెలుపుడు చేయబడినది ఏమిటి ఈ సర్వము నేనే అనే సర్వాత్మభావమును పొంది ఉన్నవాడై అనర్థం ఊర్ధ అంటే ఇదంతా అర్థం ఉత్క్రమ్య ఓకే ఇంకిప్పుడు అముషని స్వర్గలోకే ఓకే అముష్మిన్ అజరే అమరే అమృతే అభయే సర్వ్ఞే అపూర్వే అనపరే అనంతరాహ్యే ప్రజ్ఞానామృతైకరసే అది అటువంటి స్వర్గలోకే ప్రదీపవత్ నిర్వాణం అత్యగమత ఇది ఎక్కడి నుంచి వచ్చింది మాట ఏదో ఏదో ప్రింట్ అయి ఉంది వీటితో ఇలాగే కుస్తి పడుతూ ఉన్నారు ఓకే వెంటనే స్వర్గీయలోకే ఉండద్దు సప్తములన్నీ వచ్చి స్వర్గీయలోకే ఉండాలి ఈ మధ్యలో ఇంకేదో ఉంది అని బ్రాకెట్ పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టాడు వాటికి నీడు కాబట్టి అముష్ ఈ స్వర్గీయలోకా అముష్మిన్ స్వర్గేలోకే అముష్మిన్ అంటే ప్రత్యక్ష గోచరమయ్యేది కాదు కేవలము అనుభవ గోచరమయ్యేది అధశబ్దాన్ని వాడతారు ఇదం జగత్తుకు ఇదం వాడతారు ఆత్మస్వరూపానికి అధహ అని అధశబ్దాన్ని వాడతారు అధహ సప్తమే అముష్మిన్ సో అముష్మిన్ అంటే ఈ స్వర్గలోకమునందు ఈ స్వర్గలోకం ఉంటే ఎటో ఒకతే ఇంతకు ముందు ఆత్మస్వరూపాన్ని వర్ణించి ఉన్నారు అటువంటి స్వర్గలోకము రెండు అది అయితే ఎవరు వర్ణించారు దాని ఎందు ఉండదు వృద్ధాప్యం అని చెప్తూ ఉంటారు అజరే అని చెప్తూ ఉంటారు ఎందుకంటే వీడు వేదాంతం దగ్గరకు వచ్చేప్పటికి వృద్ధాప్యంలో పడతాడు పెద్ద వయస్సులో పడతాడు ఎందుకంటే కర్మకాండ చదివి కర్మలు చేసి ఉపాసనలను చేసి ఇప్పుడు ఉపనిషత్తుకు వచ్చేప్పటికి వీడు అరవయో డెబ్భయో వస్తాయి వచ్చేయనుకో అప్పుడు వారికి చెప్పాలి ముసలిధనం నీకు లేదురా నువ్వు ఆత్మస్వరూపుడవు దేహానికేది అని వాడికి చెప్పాలి అనుగ్రహం అజరే అనుకుంటారు అదే మీరు పుట్టినరోజు చూస్తున్నావు అనుకుంటాడు వద్దమ్మా నువ్వు పుట్టలేదు నేను చచ్చిపోతానేమో అని భయపడుతున్నావు చావవు నీకు మృత్యువు లేదు అని వాడికి చెప్తాను అలాగా అదే అజరే అమరే అమృతే ఏమన్నా అమరేకి అమృతేకి సంబంధం అర్థం ఏమిటి తేడా అంటే ఈ జన్మలో నువ్వు చావవు మళ్ళీ పుట్టి మళ్ళీ కావడం మళ్ళీ పుట్టి మళ్ళీ కావడం అనేటువంటివి కూడా ఇంకా నీకు లేదు అని అలాగేదో తేడా చెప్పుకోవాలి కదా ఏమైనా చెప్పారా వీళ్ళు ఏం చెప్పరు డేటా వేస్తారు ఎక్కడైనా చెప్తే స్వీకరిస్తాము చెప్పకపోతే మనమేదో అమరే అపరిణామిని బాగా చెప్పారు ఆయన చెప్పారు కదా అంటే పరిణామశీలము కానిది పరిణామం అంటే మార్పులు వచ్చేస్తూ ఉంటాయి అలాగేమి మార్పులు వచ్చేది కాదు ఆత్మ అమృతే మరణము అభయే భయము లేనిది ఓకే ఆత్మస్వరూపంలో భయం ఉండదు సర్వము అయితే ఇంకా భయమేమిటి సర్వజ్ఞ సర్వము తెలిసినది నేను నేను అల్పజ్ఞుడను అలా అనుకోకూడదు అన్నీ మీకు తెలుస్తున్నాయి కదా ఏది ఉందే అది తెలుస్తుందా లేదా లేదండి ఫలానా తెలియలేదు అది తెలిసింది కదా తెలియలేదని తెలిసింది కదా అన్నీ తెలుస్తాయి మీరే సర్వజ్ఞులు ఇక దీనికి తూర్పు పడమరా ఇలాంటివేముండవు పూర్వము పశ్చిమము అలాంటివేమి ఉండవు అదొక అర్థం ఇంకో అర్థం దీనికి కారణము దీని నుంచి పుట్టే ఇంకో కార్యము అలాంటివేమి ఉండవు అపూర్వే అనపరే తర్వాత అనంతరే సర్వము లేనంటే మధ్యలో గ్యాప్స్ ఏమైనా ఉంటాయా గ్యాప్సే ఉండవు ఇది ప్రజ్ఞానఘనము అంటే ముద్దగట్టిన ఎరుక దానికి గ్యాప్సే ఉండవు తర్వాత లేకపోతే ఇంకో అర్థం లోపల బయటనే తేడా ఉండదు వీడి దేహమే అయితే లోపల బయటనే తేడా ఉంటుంది వీడెప్పుడైతే దేహమే కాదు అప్పుడు లోపల బయటనే తేడా ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళకి లోపల బయట ఉంటాయి స్పేస్కి లోపల బయట ఉంటాయా కాబట్టి కాంపౌండ్ వాళ్ళు భాష్యే అంతరే స్పేస్ అన్ అభాష్యే అని అంటారు ఆత్మచైతన్యము అట్లది దీని లోపల ఉంటే భాష్య ఉంటుంది అంతరం ఉంటుంది దీని లోపలే కాదు సర్వమును వ్యాపించి ఉంటే భాష్య అంతర భేదము ఉండదు తర్వాత ఇది రసము ఆనందస్వరూపము ఏకాంత అది మాత్రమే ఇప్పుడు వంకాయ కూర ఉండారంటే ఏమన్నా వంకాయ కూర లేకపోతే దాంట్లో ఇంకేమైనా కూడా కలిపారా అంటే లేడీస్ ఏం చేస్తారంటే రెండు బీరకాయలు రెండు దొండకాయలు రెండు వంకాయలు ఉన్నాయి ఈ మూడు కలిపి కూర అయితే నాలుగు వంకాయలు రెండు దోసకాయలు ఉన్నాయి ఈ రెండు కలిపి కూర చేస్తారు అది ఏం కూర అంటే వంకాయ కూర అని చెప్తారు వంకాయ కూర అని అనుకుంటూ ఉంటే దాంట్లోకి పొటాటో బయటపడుతుంది ఇదేమిటి వంకాయ కూర ఉన్నారు పొటాటో ఉండేటంటే రెండు పొటాటోలు కూడా వేసాను లేండి అంటారు కలిసి వస్తుంది ఆ రకంగా ఇది ఆనందము ఆనందము అంటే ఆనందము ఇంకా దాంట్లో ఇంకా ఏమిటో ఇంకేముండవు ఆనందం తప్ప ఇంకే ఉండదు ఏక అది ఏక అంటే అర్థం అమృతము వినాశము లేనిది ప్రజ్ఞాన అంటే ఎరుక ప్రజ్ఞాన శబ్దానికి డిస్క్రిప్షన్ తర్వాత అధ్యాయంలో వస్తుంది ప్రజ్ఞానం బ్రహ్మ ఆ ఎరుక అంటే దేనివల్ల మీరు చూస్తున్నారో వింటున్నారో ఆ ఎరుక అదే అమృతము అది అదే ఇంకే ఉండదు అదే ఆనందము ప్రజ్ఞాన అమృత ఏక రసే ప్రజ్ఞానం తమృత ఏకంచ రసచ్చ కర్మధారయ అది ఆత్మస్వరూపం ఈ మధ్యలో ప్రదీపవత నిర్మాణం అత్యగమతనుంది ప్రదీపవ నిర్మాణం అత్యగమత పూర్వమాప్తకామతయా ఇుభమ మూల భాష్యే ఆశీర్వేతి సంశయాస్పదం మూలంలో శంకర రాసిన భాష్యంలో ఈ మాట ఉందా అని నాకు డౌట్ అంటున్నారాయణ ఏదో మూలానుక్రమైన వ్యాఖ్యానం భాష్యకారానా శైలి భాష్యకారుల యొక్క శైలి ఎలా ఉంటుందంటే మంత్రానికి వ్యాఖ్యానం చేసేటప్పుడు ఇంకా ఇటువంటివి అక్కడ లేనివి ఆయన అక్కడ స్వర్గ లోకే సర్వాన్ కామాన్ ఆత్మ అమృత సమభవత ఉంది అంతేకాదు దీపం ఈ చిన్న దీపం ఆరిపోయి పెద్ద దీపంలో కలిసిపోయింది ఇలాంటివన్నీ లేవక్కడ ఆ లేనివన్నీ దాంట్లో ఫిట్ కూడా అలా చొప్పించడం అన్నది భాష్యకార్ల యొక్క శైలి కాదు కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ అసలు అనవసరం అని ఈయన యొక్క అభిప్రాయం బాగుంది ఆ అభిప్రాయం ఒకవేళ పోని ఉంది కదా దానికి ఏదైనా అర్థం చెప్పండి అంటే దీపము నిర్వాణమును పొందాను దీపం అంటే ఈ ఒత్తికి ఈ ఆయిల్కి కట్టుబడి ఉన్న నిప్పు అగ్ని అది దీపము అది ఆరిపోయి మొత్తం సకల జగత్తును వ్యాపించి ఉన్న మహాగ్నిలో కలిసిపోతుంది ఆ విధంగా వీడు ఈ దేహానికి ఈ మనస్సుకి కట్టుబడి ఉన్నవాడు ఈ దేహ అభిమానమును త్రోసిపుచ్చి సర్వాత్మభావంలో పరమాత్మలో కలిసిపోయినాడు అని చెప్పచ్చు అలాగే అర్థం చెప్పాలి దానికి కానీ సరే బాగానే ఉంది అర్థమైతే చెప్పాము కానీ భాష్యకారుల ఒక పాఠంలో ఉంది ఇంకో పాఠంలో లేదు లేకపోవడమే లేదు అని ఆయన అభిప్రాయం ఉండాలను పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఓకే స్వర్గే లోకే స్వర్గలోకమునందు అంటే ఈ స్వర్గలోకం కర్మకాండలో చెప్పింది మాత్రం కాదు స్వస్మిన్న ఆత్మని స్వేస్వరూపే అదే అర్థం తన స్వరూపం తన యొక్క ఆత్మయందు అనగా తనదైన స్వే తనదైన విశేషణం కదా తనదైన స్వరూపమునందు అదే అమృతత్వము దాని ఎందు అమృతుడుగా ఆయను అమృత సమభవతి దాని ఎందు అమృతుడై దాని రూపముగా అయిపోయను దాంతో కలిసిపోయాను ఓకే ఆత్మజ్ఞానేనా పూర్వం ఆప్తకామతయా జీవన్నేవా సర్వాన్ కామానాప్తర్థ ఆప్తకామ అనవ మాట కదా ఇది ఉపనిషత్తుల్లో అక్కడ వస్తు గృహదార్యంలో అక్కడ వస్తూ అంటే పొందబడిన కామనలు గలవాడు ఆ భావము ఆప్తకామతయా అంటే పొందబడిన కామనలు గలవాడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా లేడు ఒక్కడే ఉన్నాడు ఆత్మజ్ఞాని కాబట్టి ఆత్మజ్ఞా ఆత్మస్వరూపమును తెలియట ద్వారా పొందబడిన కామనలు గలవాడు సకల కామనలు సర్వాంతామాన్ సహ అనే అప్తకాముడు అంటారు ఆ విధముగా అప్తకాముడై ఉంటే పూర్వము అంటే మరణించుటకు పూర్వము ఈ పూర్వం ఒకటి మధ్యలో ఈ పూర్వాన్ని ఎలా చెప్పాలో ఏదోలా చెప్పాలి ముందు అంటే దే ఆత్మజ్ఞానం కలగడానికి పూర్వం అని చెప్పేందుకు అవకాశం లేదు అక్కడ ముందే పూర్వం ముందే ఆత్మజ్ఞానము చేత పొందబడిన కామనలో కలవాడు చేత పూర్వం అంటే దేహం పడిపోవడానికి ముందే అంటే జీవన్నేవా బ్రతికి ఉండగానే జీవన్నేలా బ్రతికి ఉండగానే సకల కామనలను పొంది అని అర్థం అంటే ఉదాహరణ తర్వాత ఒకటి కామనలను పొందాడు అని కాదు ఆత్మజ్ఞానము చేత సకల కామనలు సిద్ధించినవియే అనే అభిప్రాయం ఎక్కడైనా సరే ఆప్తకామహ అని వచ్చిందంటే అకామహ అర్థం ఓకే ఆత్ ఇంకో మాట ఉంది అందాము ఆత్మకామహ మూడు ఇంటర్ రిలేటెడ్ అటువంటి స్థితిని పొందినవాడే సమభోగతంటే పరమాత్మ రూపముగా అయిపోయాను ద్విర్వచనం సఫలస్య సోదాహరణ ఆత్మజ్ఞానస్ పరిసమాప్తి ప్రదర్శనాథం అంటే సమభవతని రెండుసార్లు అన్నారు దాని అభిప్రాయం ఏంటంటే రెండుసార్లు చెప్పడం ఆత్మజ్ఞానం పూర్తయింది అని చెప్పడం కోసం అని చూపించుట కొరకు ఆత్మజ్ఞానము పూర్తయింది అంటే ఎటువంటి ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానం ఎలా ఉంటుందో అనేక దృష్టాంతములతో చూపించినారు ఉదాహరణలతో కూడినది ఫలము మోక్షము స్వర్గ లోకే అమృత భవతి అదే ఫలం ఆత్మజ్ఞానానికి కాబట్టి ఫలముతో చక్కటి వివరణలతో కూడిన ఆత్మజ్ఞానం యొక్క నిరూపణము పూర్తయినది అని చెప్పుట కొరకాయి నిర్వచనము ఇది ద్వితీయోధ్యాయో అధ్యాయత్మే వయముస్మహే కతరస ఆత్మా ఎంతయింది టైము మనవద్దు బాతి హోం పో